గొప్ప దేవ సర్వశక్తి మంతడానికి అబ్రహాకి యాకబుల గొప్ప దేవ పరిశుద్ర కృపమైన అబ్రహాకి యాకబులకు చేసిన వాగ్దానాన్ని ప్రవ్వా అందరి జీతాలలో నెరవేర్చిన గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ గొప్ప దేవానికి అన్నా నిసయ్య మీకే స్తోతాలు అర్పించడం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం మీకే కలుగులు నా దేవ నా నా దేవ ఇక దినానికి నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించిన తర్వాత వందని సయ దొడలు ఎక్కువ మమ్మల్ని సజ్జుకు పెట్టుకున్నారు అనేక పర్యాలించి ప్రభావ నా దేవ ఇసు గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని ఎంతగానో కాపాడిన ప్రభావ మమ్మల్ని ఎంతగానో మీ కృప వెందడి కృపరు మాకు అనుగ్రహించిన భయంకరమైన కాలంలో కూడా ప్రవ్వా ఇంకా శ్రమల కాలంలో ఇంకా భయంకరమైన చీకటి కాలంలో కూడా ప్రభావ మీ మమ్మల్ని కాచి కాపాడినారు మీకు రెక్కలు తింటా మీ కృపల్లో మమ్మల్ని దర్శించుకున్నారు ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించినారు ప్రభావ మీ కృప ద్వారా దాన్ని బట్టి నీకు వందానికి అయ్యా నీకే శుతులు శ్రోతాలు అర్పించుకున్నాం ప్రభావా ఇంతవరకు మేము బట్టి కేవలం మీ కృపనేనైనా మీ ప్రేమనైనా నీకు వందనిసయ్యా మీ సంకల్పం ప్రభా మీ కృపనైనా నీకు వందానికి అయ్యా నీకే సుతులు శ్రోతాలు అర్పించుకున్నాం ప్రవా ఇంతకాలం వరకు ప్రవా ఇలా అభివృద్ధి నుంచి ప్రవా నుంచి ప్రభావా ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రభా ఆదరిస్తూ ప్రభా మీ కృపలు మమ్మల్ని దేవా ఏవా అని వన్సయ్య ఎన్నో విషయాలు ప్రభావం బయలుపెట్టినారు కనివిన వివిధ రీతిలో ప్రభావం అనేక మంది విషయాలు మనం చూపించినారు ప్రభా ఆయన ఒకసారి ప్రభావితం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా అవును ప్రభా మీరు మాట్లాడే లేదు ప్రభా అనేక పర్యాల నుంచి ద్వారా మాట్లాడినారు అపోర్ల ద్వారా మాట్లాడినారు ఈ దిగు ఈ దినుమలంతమంది మీ కుమారుల ద్వారా మీరు మాత్రమే మాట్లాడుతున్నారు వన్సయ్య మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్న ఆయన పరిశుద్ధులకు తండ్రి ఇక ఉదే కాల సమయంలో మేము అందరం ప్రభావ మరోసారి మీరు సంగతి వచ్చినాం మీరు మాట్లాడండి మా జీతాలు సరి ప్రభావ మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగురించిన తర్వా వాకిందా మీరు మైంపొందండి వాకిందరూ మాతో మాట్లాడని తర్వా అనేక మంది విషయాలు ఈ రోజు మాతో మాట్లాడానికి ప్రవా మేము ఏ రీతిగా జీవించాలా ప్రభావా జీవితాలు మీరు స్థిరపరచుకునే ప్రభావా ముందు పరుగు పనుల మీద మా గురి అటును పరిగెత్తాల ప్రభావా జ్ఞానం అనుగ్రహించండి నడిపించండి నా దేవీ మమ్మల్ని నెరవేర్చుకోండి ప్రభావ ప్రతి దశలో ప్రభావం మీ కొరకు కనిపెట్టుకోవాలా యశ్వభ ఈ లోకమంతా ప్రభావ తల్లకి అనే స్థితిలో ఉంది ప్రభా బాల ఉంది బహుశ్రమల కాలంలో మేము అందరం ఉన్నాం యశ్వభా అయినా ప్రతి శ్రమ నుంచి మమ్మల్ని తప్పిస్తూ నడిపిస్తున్న దేవానికి వర్ణాన్ని సయ్యా ఎందుకంటే శ్రమలు కొరకు అనుభవించడానికి ఈ లోకంలో వచ్చినాం ప్రభావ ప్రభానికి వర్ణాన్ని సయ్యా శ్రమని ఆయుధంగా ధరించుకోవాలి ప్రభావ ఎందుకంటే మీరు ఈ శ్రమ స్త్రీకి శరీరమైన శ్రమ పొందిన కనుక అతి మనసు మీరు ఆయుధంగా ధరించుకోమన్నారు ప్రభావా మీ మనసు మాకు ఆయుధం వేసుకు మీ ప్రేమ మీ వాక్యమే మాకు ఆయుధం తండ్రిని ధరించుకుని ముందుకు పోవాలి ప్రతి శ్రమను జయించు నేను ముందుకు పోవాలా ప్రభావా కఠినమైన శ్రమలు అయిన కానీ మేము భయపడడం ప్రభావాలు ప్రభావ మీరే నడిపించే దేవుడు అన్నారు ప్రభావ మేఘ రాత్రి అగ్ని మీరు మాతో పాటు ఉన్నారు మాతో మా పక్షి ఉన్నారు మేము చేసే ప్రతి ప్రార్థనలకు మీరు జవాబిస్తున్నారు మిమ్మల్ని ఎంతగానే ప్రేమిస్తున్నారు విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తున్న విధానం బట్టి నీకు అర్పించుకున్నాను థ్యాంక్ యూ జీవస్ థ్యాంక్ యూకే వన్ శ్రోతాలు అర్పించుకున్నాం గొప్పదేవాస్ఐ విద్య కాలశలో మీటింగ్ ఆరంభించుకున్నాం ప్రభా ఈ మీటింగ్ అంతా మీరే ఆదిపతిని అర్పించండి మిమ్మల్ని నూతన అధిష్ఠించి మీరే మాట్లాడే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించుకున్నాము తండ్రి ప్రియ నిదముల్చేదిమ్మాదీ ఆసక్తితో నిన్ను పాణితూ తిద ఆనందమే ఆసక్తితో నుంచి ఆనందే ఆశ్చర్య మే ఆశ్చర్య మే ఆరాధనా ఆరాధనా ప్రియ ము నిమ్మాది నిమ్ ఆ శక్తిడేస్తూ తేద ఆనందమే ఆ శక్తితో నిన్ను పాడేస్తూ తిం చే ఆనందమానందమే ఈ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగే నయా ఈ శక్తి కార్యముల్తల ఉల్లము పొంగే నయా మంచి వారా మంచి వాడా మంచియుడా చేయుడా సోత్రము సోత్రమయ మంచివాడా మహోనటు ఆరాధనా ఆరాధనా మంచి మహో నసు ఆరాధనా ఆరాధనా ప్రియురా ప్రేమ పాదముల్చేరి నిమ్మది నిమ్మది ఆసక్తితో నిన్ను పాడీస్తూ తింఛేదా ఆనందనందమే ఆసక్తితో నిన్ను పాడీస్తూ తింఛేదా ఆనందనందమే బలి అయిన రేగ పాపూల మోసి తీర్చితీరే ేగా పాపాములన్నీటి మోసి రే పరిశుద్ధ రక్తము నా కొరకే నయ్యా నాకెంతో భాగ్యమయా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయా పరిశుద్ధురా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధురా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదము చే ఆశక్తితో నిన్ను పాడి సూచించమే సక్తితో నిన్ను పాడిస్తు ఆనందమానందమే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకుల్లో వచ్చిన నిన్ను నే విడువానయా ఎన్నెన్నో ఇక్కట్లు బతుకుల్లో వచ్చిన నిన్ను నే చిందించి సాక్షిగా ఉంద నిశ్చయం నిశ్చయం రక్తము చింది నా సాక్షిగా ఉంద నిశ్చయం నిశ్చయం రక్షు నాదా aaradhana aaradhana rakshakaranam yesu nada aaradhana aaradhana sri ప్రేమ పాదములు చేతి నిమ్మాది నిమ్మాది ఆసక్తితో నిన్ను పాడిస్తూ తెచ్చేదా ఆనందనందమే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తెంచేదా ఆనందమానందే ఆనందమే ఆనందే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్య మే ఆరాధనా ఆరాధనా ప్రేమ పాదములు చేతి నిమ్మాది నిమ్మాది ఆశక్తితో నిన్ను పారేసి ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పారేసి ఆనదా నే ఛులేి నేంwalker నేన్ పూలి క DANIEL CX గ్రయదా 2023 చ్య়డి నే Monsieur Cardadan Thank You Brave Pridire uh, Sam sir Brother Sir,어로 ఎ États 나올 8 <laughs> uh sorry it's a great privilege for me to be here uh, group lo na uh, daapu i think uh, uh, more than 5 months aindi nenu join ayi uh, aa ainaa kuda group lo member ganna nnu consider chesinanduku niku endo vandanalu andarki aa uh, It was uh, very nice uh, to have 300th day. At the end, I Finanz Every day Jaina blindness. Thank you so much. God has prepared 무대� Trabunan Nwe told me earlier that you will speak the first prayer for the q tables. Before, మా గ్రూప్ మా ఎక్రోసెట్ ప్రేయర్ గ్రూప్ అర్లీ మార్నింగ్ ప్రేయర్ తర్వాత ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ అంటే మా బంధులందరూ కలిసి ఒక జాయింట్ ఒక గ్రూప్ అది వన్ అవర్ టూ అవర్స్ ఉండింది స్టార్టింగ్ లో తర్వాత స్లోగా అందరు డ్యూటీలు స్టార్ట్ అయ్యేటప్పటికి అది కుదించి తర్వాత టూ అవర్స్ పోయి వన్ అవర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ పోయి వన్ అవర్ అయింది ఇప్పుడు హాఫ్ అవర్ అయింది people are not getting time to spend so much time late night nightlanders duty must have molim one duty kelalu kabatti they are not able to join much that lokondaru drop away potam so even our prayer group also ikku set prayer group lo kuda starting ichchina vallu chaala mandi leru kondaru join kodilesaru drop away pier kondaru ratledu kondaru feel katledu whatever it is but uh, what i understand is whether we are there or not god works his mess man ekkadaina sare mana undina lekpina kuda devun pani ekkada agadu navalla devun pani nadustadu ankotam villedu nenu lekpothe devun pani aigipothadu ani kuda ledu god he is in control he takes care i an arpichche vaduga unnadu ఆయన తన బిడల్ని పోషించేవాడుగా ఉన్నాడు ఆయన అరణ్యంలో సరిగాక ఏమి లేని దగ్గర కూడా ఆహారం ఇవ్వగలిగాడు నీళ్లు తాగిచ్చి నీళ్లు తాగిచ్చగలిగాడు మాంసం కూడా ఇవ్వగలిగాడు ఎలైజాకి ఈ కుడ్ గివ్ కరువులో మాంసము రొట్టి కూడా ఇవ్వగలిగాడు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిటర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ to show that uh, the the un uh, immeasurable strength of god his strength is uh, cannot be measured his power cannot be measured anedi ah uh, yenni chinna udaharana valla manam telusukuntam it is uh, uh, is ante uh, i anni kuda still it is not his complete power and poorthi shaktiyam kadadi adu it's only a iceberg సముద్రంలో బయ కనిపిస్తున్న ఒక మంచు తొనక లో ఉంటది అలాంటిది ఆయన శక్తి బలం సో వీ అండర్స్టాండ్ దట్ గాడ్స్ పవర్ గాడ్స్ కంట్రోల్ ఇన్ ద ప్రేయర్ గ్రూప్ ఇలాంటి ప్రేయర్ గ్రూప్స్ అనేక ప్రేయర్ గ్రూప్స్ దేవుని బిడ్డల్ని బలపరిచేదిగా ఉంది స్టేర్ అప్ చేసేదిగా ఉంది ఐ గుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ప్రేయర్ గ్రూప్ దిస్ ప్రేయర్ హ్యాస్ స్టేటప్ అలాట్స్ టు వర్క్ అమంగ్ ద Orsenagers, old age homes, uh, allowed us to go to Koolilagara, we can check it out and see what we do. This is the only way to the beggars. This is the outreach. The stare up is there. I could understand. God's stare up. I can say, మనల్ని అందరినీ కదిలించే వాడుగా ఉన్నాడు కదిలించి వాట్ ఇస్ యువర్ మిన్స్టరీ వాట్ ఇస్ యువర్ కాలింగ్ అంటే ఇట్ షోస్ వెరీ క్లియర్ ద ఎండ్ డేస్ లో ఆయన హీస్ సో కేర్ఫుల్ దట్ ఈస్ పోరింగ్ హిస్ స్పిరిట్ ఆన్ హిస్ చిల్డ్రన్ ఆయన ఆయన బిడ్డల మీద తన ఆత్మని కుమరించేవాడుగా ఉన్నాడు దేనికోసం అంటే ఏదో మనం చేసే ఏదో మనం చేసేవాన్ని అస కోసం కాదు అత్యయించడానికి కాదు కాని బట్ యునో Uh, to to show grace on us manamidi krupa chupinchataniki that i can still use you ninni ikkano nen vaadagalano ante lokam antha antha talapulu vesesi kudardhu ani ana sthiti gona thanu pedalni vaadagaladu he has he can use his capability is so great ee roju rendu moodu vachanalu chuddam tusi prayer cheskundam దేవుడిచ్చిన ఈ మూడు వందల బట్టి ఆరాధిద్దాం ఆయన్ని అవి ఐదు రోజులు ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన కృప అందరూ లేకపోయి ఉండొచ్చు కొందరు రెగ్యులర్ గా ఉండొచ్చు ఇటన్నిటిలో ప్రభు ఇచ్చిన గొప్ప కృప ఏందంటే తన బిడ్డలతోటి కలిసి ఆయన సన్నిధిలో గడిపే సమయం ఆయన వచ్చి తిరిగక ముందు వెనక్కి తిరిగి వచ్చి నాతోటి ఒక జామైన నా కొ ప్రార్థన చేయగలుగుతారా Can you pray for me, at least for one hour? They could not spend time. Even after, they were so weak. Physically, how weak happened to them. They were the same time. They were the same time. They were the same time. They were the same time. They were the same time. My question is, they were the same time. పరిచయ చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి అంతా ప్రార్థన చేయమంటావు ఏంటయ్యా నువ్వు అని వాళ్ళు అడగలేకపోయారు ఎందుకంటే ఆయన అలా చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అలా చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి రాత్రి అంతా ప్రార్థన చేయమన్నాడు నాతో ఒక జామన్నా ఉండండి అన్నాడు ఒక జామ కూడా ఉండలేకపోయారు వాళ్ళు ద బర్డెన్ ఆఫ్ ఫ్యూచర్ హబ కుక్ మొదటి అధ్యాయము మొదటి వర్షము హబ కుక్ చాప్టర్ వన్ వర్స్ వన్ చదువుతారా హలో హుక్ చాప్టర్ వన్ వర్స్ వన్ ప్రవక్త ప్రవక్తకు దర్శన రీతిగా వచ్చిన దేవీ ఇంగ్లీష్ లో ఏందంటే ద బర్డన్ అన్నాడు ఇంగ్లీష్ లో ద బర్డన్ హోక్ కుడ్ సీ అంటాడు అంటే అబడ చూ చూడగలిగిన ఒక బర్డన్ అంటే దేవుని పనిలో దేవుని పరిచర్యలో దేవుని పొలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క బర్డని దేవుడు ఇస్తాడు కొందరికి ఏం చూపిస్తాడంటే దేవుడు పొలంని పొలంలో అంతా చెత్త చెదారం పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం చూపిస్తాడు చూపించి పొయ్యి ఆ పిచ్చి మొక్కల్ని అంతా మంచి మొక్కలకి సారం లాగేసుకుంటున్నాయి పిచ్చి మొక్కలు తీసేయమని చెప్తాడు కొందరికి ఆ రాళ్ళు అని కొందరు చెప్తాడు కొందరికి ఏం చెప్తాడంటే అయ్యా ఆ చెట్టు ఏదైతే ఏదైతే నాటపడినాయో వాటి చుట్టూ పాదులు చేయా పాదులు చేసి వాటికి నీరు కట్టి విరివేయా అంటాడు కొందరిని ఏమంటాడంటే అయ్యా ఆ పంట వచ్చేసింది దయచేసి ఆ కొయ్యి కోసి దాన్ని కొట్లల్లో దా దాయా దాన్ని ఎక్కడెక్కడ పడేపాకు ఎందుకంటే కోసి పక్కన పడేస్తే రాత్రి వరద వస్తే కొట్టుకుని పోతుంది కాబట్టి వాటిని దులిపేసే వాటిని దులిపి కొట్టల సంచుల్లో పెట్టి కుట్టి కొట్టల్లో దాయి అంటాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య దేవుడిచ్చేవాడు బర్డన్ ఆయన భారం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఈ భారము ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలుసుకుంటాడో ప్రభు నా జీవితంలో దేవుడి ఇచ్చిన భారం మనం తెలుసుకుంటామో మన పరిచర్య మన మన మన రక్షణ ఉద్దేశము దేవుని దేవుని చిత్రం మన జీవితంలో ఏమై ఉన్నదని స్పష్టంగా తెలుసుకుంటాం తెలుసుకునేదే కాకుండా ఏమవుతుందంటే ఈ దర్శనంలో ఈ ఈ భారంలో ఏమొస్తుందంటే వీ గెట్ ప్రాపర్ ఫ్రూట్ మనము దాని ఫలము అనుభవిస్తాము దాని ఆయన ఘనతని ఘనతని మనం తీసుకు పొందేవారుగా ఉంటాము మహిమలో పాలు పొందేవారుగా ఉంటాము ఆయన బహుమానం తీసుకునే వారుగా ఉంటాం లేకపోతే ఏమవుతుందంటే వేగ్గా వెళ్ళిపోతుంటాం మనం వేగ్గా వెళ్ళిపోతుంటాం వేగ్గా వెళ్ళిపోవటం అంటే నా ఉద్దేశం ఏంటంటే చూడండి సంఘ పెద్ద ఉంటాడు సంఘ పాస్త ఉంటాడు సంఘ పాస్తకి ఒక దర్శనం ఉంటుందండి ఆ దర్శనం ఆయన సంఘ పాస్ ఏం చేస్తాడంటే సంఘాన్ని నడిపిస్తుంటాడు కానీ అంత మాత్రా సంఘంలో సంఘ పెద్ద నడిపిస్తున్నాడని మాత్రాన సంఘంలో ఉన్న వాళ్ళు కేవలము ఆయన చెప్పిందే చేయాలని ఏం లేదు అట్టేం లేదు అక్కడ మొదటి గురించి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో కానీ చూస్తే అవయవాలు గురించి మాట్లాడుతూ పౌలేమంటాడంటే ప్రతి అవయవానికి దేవుడు ఒక పని ఇచ్చాడు దానికి ఘనత కూడా ఇచ్చాడు అని దానికి ఒక ఘనత ఇచ్చాడు అంటాడు ఘనత ఇచ్చాడు ఆ పని అది చేయాలది అంటే సంఘంలో ఒకవేళ పాస్టర్ గారు ఆ పని చేయలేదు చెప్పదు చెప్పలేదు కాబట్టి నువ్వు చేయలేదు లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు చేయకూడదు ఆయన తృప్తి పరిచితే ఆయన తృప్తి పరచాలా లేకపోతే ఆయన నిన్ను ఆ క్వయర్ లోంచి తీసేస్తాడు లేకపోతే పరిచర లోంచి తీసేస్తాడు అని చాలా మంది భయపడి ఏం చేస్తారంటే వేరే పరిచయం చేయరు నేను ఒక సహోదరుని చాలా సీనియర్ ఆయన ఆయన నేను పిలిచా నేను పిలిచి ఆనా ఒకరవ ఆ మా దీంట్లో ఒకరవ వాక్యం చెప్పానా అన్నా వాక్యం చెప్పుకుంటే ఆయన ఒకసారి నాకు వీలు కాలేదు నాకు వీలు కాదు మళ్ళీ చెప్తాను అన్నాడు సరే తర్వాత మళ్ళా ఇంకోసారి అడిగేది అడిగితే ఈసారి ఈసారి ఏం చెప్పాడంటే ఈసారి ఏం చెప్పాడంటే ఆయన నేను ఒక పని చేస్తాను శామ్ నేను మా నేను ఎక్కడైతే ఏ చర్చ్కి అయితే వెళ్తున్నానో ఆ చర్చ్ ఎల్డర్ని అడుగుతా ఆయన పర్మిషన్ అడగాలి నేను అన్నాడు ఆయన పర్మిషన్ అడిగి ఆయన పర్మిషన్ ఇస్తే అప్పుడు వచ్చి చెప్తాను అన్నాడు ఇది ఏ సంబంధం లేదు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వాక్యం చెప్పాలి ఐదు గంటలు లేచి ఉదయాన్ని చెప్పాల్సిన వాక్యం ఒక ఒక అరగంట చేసి చెప్పాల్సిన వాక్యం దానికోసము ఆయన ఆయన పాస్ట్ అని అడుగుతాడంట ఆయనకి ఇష్టం లేకపోతే అంటే మళ్ళీ నేను టచ్ చేయలేదు నేను అంటే ఇక్కడ అనేకసార్లు వీఆర్ బీన్ మనము మనుషుల్ని తృప్తిపరిచేవారుగా ఉంటాం మనం దేవుడిని తృప్తిపరిచేవారు అంటే దేవుడిని ఎప్పుడు తృప్తిపరిచేవారుగా ఉంటామంటే దేవుడి బర్డన్ మనం చూస్తే అప్పుడు మనం దేవుని బర్డన్ ప్రకారం మనం చేసాం అనుకో అప్పుడు దేవునికి చూపిచ్చి పెట్టి మనుషులు ఏమన్నా అనుకొని మనుషులు మనల్ని ఏమన్నా అనుకొని మనల్ని పరిచయం నుంచి తీసివేయని మనల్ని లెక్క పెట్టుకొని ఏమన్నా అనని ద హోల్ వరల్డ్ కెన్ బి అగేన్స్ట్ యూ అండ్ మీ బట్ వెన్ వీఆర్ రైట్ విత్ ద లాడ్ నో ప్రాబ్లం ఆయన ఆయన దృష్టిలో మనకు కట్టగా చేస్తుంటే హోల్ వరల్డ్ కెన్ బి అగేన్స్ట్ అస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ బికాస్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ నాట్ టు క్లీజ్ పీపుల్ మనుషులు తృప్తిపరిచేది కాదు దేవుని తృప్తిపరిచేది బహుమానం ఇచ్చేవాడు ఆయన వచ్చి ఉండేది మనము ఆయనకి పాస్తకి కాదు పాస్త ఈరోజు భోజనం పెడుతున్నాడు మనకి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆయనకేం వచ్చి లేం మనం మనం వచ్చి ఉండేది ఆయనకి రక్షకుడికి వచ్చి ఉన్నాం రక్తం కార్చిన ఆయనకి వచ్చి ఉన్నాం ఆయన బోర్డని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది వేరుగా ఉంటది అది చేసే పద్ధతి అబక్కు గుడ్ సీ దాన్ని ఆ బర్డన్ చూడగలిగాడు మలాకి రక్షణ గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనము మలాకి ఆ మలాఖీకి దేవుని వాక్ దేవుని దేవుడు ఒక బర్డన్ ఇచ్చాడు ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ద్వారా వచ్చిన ఒక బర్డన్ మలాఖీ వన్ వన్ ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ బర్డన్ ఎలాంటి బర్డన్ అంట ఎలాంటి బర్డన్ వచ్చారు మలాకి మనం గాని చూస్తే ఆరో అధ్యాయం ఏం చెప్తాడంటే నేను నేను తండ్రిని అయితే నాకు ఇచ్చే ఘనత ఎక్కడిది నేను కాని మాస్టర్ని అయితే నాకు ఇచ్చే ఆ ఘనత ఆ ఒబిడియన్స్ లేకుండా అది అది ఎక్కడా ఉంది వెరైటీస్ అంటాడు అది ఎక్కడ నాకు నాకు ఆనర్ నన్ను నన్ను ఘనపరచలేదు నన్ను అట మాస్టర్గా నన్ను నాకు విజయత చూపించలేదు రెండు రెండు రెండు చేయలేదు నువ్వు ఏడో వచ్చనం ఏం చెప్తారంటే అక్కడ చెప్పేది యాజకుల గురించి మాట్లాడతారు ఎవరండి ఈ యాజకులు ఈ యాజకులు ఎవరూ కాదు లేదు వైట్ డ్రస్ వేసుకున్నారు సంచి కంచి తగిలించుకున్నారు బైబుల్ సంకల్పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు యాజకులు అనుకుంటారు చాలా మంది ఏమండి ఈ యాజకులు వాళ్ళు ప్రతి సేవకుడు ప్రతి రక్షణ పొందిన ప్రతి బిడ్డ యాజకత్వం వహించాలి ఈ యాజకత్వంలో ఏం చెప్తుంది వాక్యము ఈ యాజకులు ఏం చేశారంట ఆ రొట్టిని పొల్యూట్ చేశారంట ఏడో వచనంలో వన్ సెవెన్ లో మళ్ళా ఏమిటంటే ఆ రొట్టిని ఆ పొలుట్ పొల్యూట్ చేశారంట ఏ బళ్ళండి ఈ బళ్ళ ఎలాంటి బళ్ళ ఇది యేసు ప్రభు మన ముందు మన ముందు ఉంచిన బల్ల అది ఆయన శరీరము ఆయన రక్తము పొల్యూట్ చేశారంట ఎలాంటి పొల్యూట్ చేశారండి వీళ్ళు ఏ రకంగా పొల్యూట్ చేశారు ఆ వీళ్ళు పొయ్యి వీళ్ళ జీవితం సరిగా లేదు కానీ వీళ్ళు పోయి రొట్టె విరుస్తారండి వీళ్ళ జీవితంలో వీళ్ళ జీవితం సరిగ్గా లేదు వీళ్ళ జీవితం దేవుడి దగ్గర సరిగ్గా చేసుకోలేదు వీళ్ళు వీళ్ళ సాక్ష్యం సరిగా లేదు వాళ్ళు సరిదిద్దుకోలేదు కానీ మనుషుల కోసం ఏం చేస్తున్నారంటే ఆ మనుషుల దగ్గర మెప్పు పొందటానికి మనుషుల ముందు మేము సరిగ్గా ఉన్నామని చూపించుకోటానికి రొట్టి విరుస్తారు చామ్యు సగరికి రాకముందు డిలే చేశాడు అక్కడ సిలిస్తో యుద్ధం ఉన్నది ఈ యుద్ధంలో ఏం చెప్పబడుతుందంటే శామ్యుల్ లేట్ చేసాడు లేట్ చేసేటప్పటికే ఈ సౌలు ఏం చేశాడంటే బలిపీఠం మీద బలి ఇచ్చేసాడు రావటం డిలే అయిపోయింది రావటం డిలే అయిపోయింది ఆ డిలే కూడా ఉద్దేశపూర్వకంగా డిలే చేశాడు శామ్యుల్ ఈయన వేచి ఉండలేకపోయాడు మనుషులు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి బలిపీఠం మీద బలి ఈయనే అర్పించేశాడు యాజకుడు కాకుండా ఈయనే అర్పించేశాడు సమయంలో వచ్చి అడుగుతున్నాడు ఏందయ్యా నువ్వు వెయిట్ అనేక జీవితాలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సరిగ్గా ఉండకుండావో ఆ సరిగ్గా లేని జీవితంలో తొందరపడి అలాగా చేసేవారుగా ఉన్నారు అలాగే చేశాడు అలాంటి వారి జీవితం గురించి మలాఖీకి బర్డన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బర్డన్ వాట్ యు హ్యావ్ డన్ ఏం చేశారు మీరు మీరు ఏం చేశారు బలిపీఠం మీద ఏం అనిపించారు ప్రభు ఏం చూస్తున్నాడు నేనా జీవితంలో త్రీ హండ్రెడ్ డేస్ అయింది మనకి గాడ్ ఇస్ లుకింగ్ అట్ ఏ శ్రేష్టమైన శ్రేష్టమైన ఆ బీజం కోసం చూస్తున్నాడు శ్రేష్టమైన ఆ క్వాలిటీ ఉన్న ఆ ఆ విత్తనాలు కోసం చూస్తున్నాడు ఆయన నేనా జీవితంలో మన జీవితంలో ప్రభు చూసేది ఏంటంటే ఆ are are are we did we see that the lord lord lord has seen me as a very precious na kosamena aina bhoom punadu le yabadak monde daachi unchina danam annadu na kosamena aina nenu velli salan siddaparchi vachi thirigenu iskunelu than annadu na kosamena aina simhasanam meeda na simhasanam meeku isthanu kuthani kuthani isthanu na simhasanam meeda annadu evar kosam annadu inni vaagnanalu evar kosam ichchar aina evaraithe aina burden ఆయన బారం ని మోసేవారుగా ఉంటారు ఎవరైతే ఆయన భారంని చూసుకునే వారుగా ఉంటారు ఆయన భారం ప్రభు నీ భారం ఏంటి చెప్పాయ నాకు నా చూపించే నా జీవితం వృధా చేయటం నాకు ఇష్టం లేదు నా సమయం వృధా చేయటం ఇష్టం లేదు బహుశా నేను పాస్టర్ మాట వింటుండొచ్చు బహుశా సేవకుడు మాట వింటుండొచ్చు కాని నాదంటూ ఒక పరిచయ ఉన్నది నీ నీ ఆవరణంలో నా పరిచయం నాకు చూపించవా నా పరిచయ చూపించు నా పరిచర నేను అయ్యా చేటు వల్ల ఆయా నిజమైన ఫలము ఆయా నిజమైన తండ్రి నన్న ప్రభా బహుమానం మీ దగ్గర నుంచి తీసుకోవాల నేను ఆ బహుమానం కోసం నన్ను సిద్ధపరచవా తబు నిన్ను నన్ను సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు నేను నన్ను ఉన్నాడు ఆ రీతిగా లోకము అలాంటి పరిస్థితి ఉండినా అని బలంలో చేపెట్టినప్పుడు నేను అలాంటి అలాంటి వాడుగా అయా పొల్యూటెడ్గా కాకుండా అయా గనపరిచేవాడుగా నన్ను నువ్వు నా మాస్టర్ నువ్వు నా ఫాదర్ నా తండ్రిగా ఉన్నావు నువ్వు తండ్రి అయితే అయ్యా అయ్యా నేను నేను ఆ రకంగా నేను గనపరిచేవాడుగా నుంచి పబ్బు చూసినట్టుగా నుంచి ఆ కళ్ళు ఇవయ్యా నాకు అది చూసేవాడుగా చేయ మనుషులు నశించిపోతున్నారు మరి మనుషులు ఎలాంటి భయంకులైన పాపంలో మునిగిపోతున్నారు వాళ్ళ కోసం ఎప్పుడు లేయాలి ప్రభా నేను ఎప్పుడు లేచి లేయాలా అయ్యా పొద్దున్నే లే మధ్య మధ్యరాత్రిలో లేపాను కదా నిన్ను పిచ్చి కూడా వాష్రూమ్ కాదు నేను లేపింది నిన్ను నిన్ను లేచి ప్రార్థన చేయమన్నాను వాష్రూమ్ పోయించిన తర్వాత పండుకోమని ఎవరు నిన్ను అసలు అప్పుడు మోకరించి ప్రార్థన చేయలేవా నేను లేపింది నేను లేపింది అర్ధరాత్రులు దానికోసమే నేను నువ్వేమో ఆరోగ్యం పాడు బాగాలేదనుకోని నువ్వు అట్టనుకోని నీళ్లు దాకా ఉండి అట్ట తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు నువ్వు నీ అర్ధరాత్రులు లేపించే దానికోసం లేచి ప్రార్థన చేయమన్నా నేను నువ్వేమో పండుకున్నావు నువ్వు ఏం ప్రార్థన చెయ్యాలి ప్రాబ్ ఆ టైంలో హాస్పిటల్ ఎంతమంది మరణిస్తున్నారో తెలుసా నీకు ఐసీయూలో ఉండి వాళ్ళందరూ ఒకనకప్పుడు సండే స్కూల్ చిన్నపిల్లలుగా సండే స్కూల్ చూశారు వాళ్ళు వాళ్ళు ఒకనకప్పుడు కరపత్రంలో నా కరపత్రం చదివారు లేకపోతే నా చర్చ్ పైన నా మందిరం పైన ఉన్న వాక్యాలను చదివారు లేకపోతే బండ్లు పోతుంటాయి కదా వెహికల్స్ పైన సేవకులు చాలా మంది వాక్యాలు రాసి పెట్టారు ఆ వాక్యాలు చదివిన వాళ్లే వీళ్ళందరూ నువ్వు కాని ఆ టైంలో కాని నేను కానీ ఆ టైంలో కానీ ప్రార్థన చేసి అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నేను వాళ్ళని రక్షించాలనుకున్నాను రక్షణ కార్యము వాళ్ళ జీవితంలో జరిగిన రక్షణ కార్యానికి వచ్చే బహుమానము నీకు ఇవ్వాలనుకున్నా నేను నువ్వు నువ్వు నువ్వేం చేసావంటే తక్కునే వచ్చేసి గమ్ముకు కప్పు పండుకున్నావు నువ్వు నేను లేపలేదా నేను నేను ఉదయాన్నే లేపలేదా నేను అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేయమని నీకు నేను నేను చేశాను నేను నువ్వు గుర్తుపట్టలేదు వాయిస్ ని నేను చేసింది గుర్తుపట్టలేదు అంటారు దిస్ ఇస్ ద బర్డన్ ఆఫ్ ద లాడ్ హౌ వి షేర్ హౌ వి టేక్ ద బర్డన్ ఆఫ్ ద లాడ్ హౌ వింగ్స్ ఇన్ అవర్ లైఫ్ మీ గాడ్ బ్లెస్ ఇది వాక్యాన్ని దీవించను కాదు ప్రేమగాపడలోకి తండ్రి నమ్ము దేవా నాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంత వందలు ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రతి సేవకురాలు సేవకుని బట్టి నీకు చెల్లిస్తాను అయ్యా తండ్రి అయినా ఈ రీతిగా మూడు వందల తండ్రి నిన్న అయ్యా నేను ఏమాత్రం యోగ్యుని కాదు ఈ రోజు ఈ వాక్యం పంచుకోవడానికి అయ్యా తండ్రి నేను ఎన్నో నెలలు ఐదు నెలలు నేను డ్యూటీకి వచ్చి దానికి ముందు కూడా నేను సరిగి జాయిన్ కాలేదు అయ్యా నను క్షణించి ఆయన తండ్రి అయ్యా నాకు ఇచ్చిన తండ్రి నెన్నా ఈ ఈ ఘనతను బట్టి అయా ఈ ఈ అవకాశాన్ని బట్టి నేను స్థుతించి గణపస్తూ అయోగ్యని ఆ ఏమంచి లేదు అయను తండ్రి నన్ను ప్రేమించే వాడిగా ఉన్నాం నీ పొలంలో ఇంకొన పెట్టుకున్నాను అయ్యా నీకు వంద పనికి వాడిని ఆఖరిదాకా ఖాళీ వాడిని నన్ను రమ్మని నీ పొలంలో పనిచేయడానికి పిలిచావు నీకు వందనాలు స్లుస్తూ నా స్థుతి ఆరాధన ప్రార్థన పెట్టకుంటున్నాను తండ్రి మన మధ్య ఇప్పుడు చంద్రశేఖర్ సార్ ఉన్నారు సార్ కూడా హలో హలో షేర్ చేయండి సార్ అందరికి వందనాలి సెల్ అలౌ దేవుడు మనకి ఎంత కాలంగా సాయకుడిగా నడిపిస్తున్నాడు మనం పర్టికులర్ గా ఎయిట్ డేస్ సెలబ్రేట్ చేయండి ఎందుకంటే గలకి ప్రభు మనకి జ్ఞాపకం చేసిండది మనం దీన్ని కూడా ఆచరించండి ఈ లోకంలో కేవలం మన ప్రభు ఆచరిస్తాం మనం కాబట్టి త్రీ డేస్ అనేది ఏం సెలబ్రేషన్ కాదు కానీ కృతజ్ఞత భావం అంటే ప్రభుత్వ కాలం సాయకుడి గుండి నడిపించండి మనకి తర్వాత ఎన్నెన్నో విషయాలు బయలుపరచండి దేవుడు మనకి ముఖ్యంగా ప్రవచనాత్మకమైన సేవ జీవితంలోకి మనం నడిపిస్తున్నారు కాబట్టి మనం చూడగలుగుతున్నాం ముఖ్యంగా మొదటి రాజుల గ్రంథంలో ఇరవై జం సర్వీస్ లో పంచుకోవడం జరిగింది అక్కడ మికయ్య ప్రవక్త అహాబు యహోషపాత్ వీటియా వీళ్ళందరు అక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు ఒక ప్రవక్త ఉన్నారు మిఖయ ఇంకొక ప్రవక్త నికయ్య తోని మేము యుద్ధానికి పోవాల ఆహాబు పోవాలని తీర్మానించుకోవాలి ఎందుకంటే సిదికియా అనే అబద్ధ ప్రవక్త ఆ హాబుని కొండి మీరు తప్పకుండా ఆ సిరియా రాజు మీరు ఈ కొమ్ములతో ఇనప కొమ్ములతో చంపి అతని లేదా మీరు విజయం పొందుతారని చిదికే ప్రవర్తిస్తున్నాడు తన శిష్యులందరూ ప్రవర్తిస్తున్నాడు అయితే యహోషపాతికి అనుమానం వచ్చి ఇంకా ఎవరు లేరు ఆ అంటే ఆ మీకే ఆయన ప్రవక్తున్నాడు కానీ ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే అంటాడు ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన విశ్వం పని అందరు చెదిరిపోయినారు అని ప్రకటిస్తా ఉంటాడు దాని తర్వాత అతను అంటాడు ఆకాశము తీరబోడట నేను చూస్తున్నాను తర్వాత తన కుడి పక్కన ఎడమ పక్కన దేవుని తూతలు ప్రజలందరూ పురాతనమైన కాలపు భక్తులు అందరూ అక్కడ కూర్చున్నట్లు నేను చూస్తున్నాడు దర్శనం అయితే అప్పుడు మాకు ప్రేరేపణ ఏమొచ్చిందంటే అతను ఒక్కడే గిరగలుగుతున్నాడా ఇంకా ఎవరు చూడలేరా ఈ రోజు న్యూ కెస్టిమేటెడ్ టైమ్స్ అలా మనం చూడలేమా పౌలు గిరగలిగినారు అనేక దేవుని భక్తులు ఇటువంటి దర్శనం చూడగలిగినారు ఎందుకంటే అక్కడ డివైన్ కౌన్సిల్స్ ఉంటాం వాటిని డివైన్ కమిటీస్ వాళ్ళు ఈ లోకంలో అఫేర్స్ అన్నింటినీ వాళ్ళు రెగ్యులేట్ చేసినట్టు అక్కడ మనకు భయపరచబడుతుంది అప్పుడు వికయ్య నేను ఆ దర్శనం చూస్తున్నాను ప్ర తండ్రి మన ప్రభు అక్కడ వాళ్ళ తన డిస్కస్ చేస్తాడు దూతలతో ఎవరు ఆహారాన్ని ప్రేరేపించి రామోద్లాద్ది యుద్ధానికి పోయి అక్కడ మరణించి కాదన్నప్పుడు చేస్తారంటే ఒక్కొక్క ఐడియా ఇచ్చి అంటే వాళ్ళ ఐడియాస్ వింటే అప్పుడు దుష్టుడు అప్పవారి వచ్చి నన్ను పంపించి నేను పోతాను అంటాడు అప్పుడు దేవుడు అంటాడు ఎట్లా నువ్వు ఏ రీతిగా వాడిని ప్రేరేపిస్తావు అతని దగ్గర ఉన్న ప్రవక్తలలో నోట్లో అబద్ధం ప్రవచించు ఆత్మలాగని నుండి వారికి మోసప్పతాను అప్పుడు అతను మాట విని వెళతానంటాడు పో విజయం ఇచ్చిన అప్పుడు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా పరలోకంలో జరిగే విషయాలు ప్రభు మనకి బయలుపరుస్తాడు మిఠాయికి బయలుపరుచిన ప్రభు మనకు బయలుపరుస్తాడు అందుకే ఈ లాక్ డౌన్ లో మనం ఎన్నెన్నో చూడగలిగిన విషయాలు ఎప్పుడు కలిగిన ఎరగని ఇంతకు ముందు ఎక్కడ ప్రకటింపనివ్వాలనే విషయాలు అన్నిటి ప్రభు మనకు వెళ్తొచ్చండి ఎందుకంటే ఆ ఒబిడియన్స్ ఇంకా బ్రదర్ చెప్పినట్లు వీవర్ ఒబీడియం టు దట్ మిషన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒకరి నుంచి ఒకరికొకరి నుంచి ఒకరికి అది లీడర్షిప్ కేవల జీవితం అచ్చనే పోవాలా పరిమితి కాదు అది ఒక హండ్రెడ్ డేస్ ఒకరి ద్వారా లీడ్ అయింది మరొక హండ్రెడ్ డేస్ ఇంకొకరి ద్వారా లీడ్ అయింది ఇప్పుడు ఇంకొకరి ద్వారా లీడ్ అవుతుంది న్యూ బ్రదర్స్ వచ్చారు న్యూ సిస్టర్స్ వచ్చారు మొదట్లో ఉన్న వారి కంటే నేను అనేది అంటే మనం తప్పలేకబెట్టద్దు ఎందుకంటే ప్రతిదీ అవసరమే ఈ లోకంలో సెక్యులర్ జాబ్ అనేది పరిచిన వాక్యపరంగా ప్రతిదీ ప్రభు వలన కలిగింది ప్రతిదీ ప్రభు మహిమ కొరికే కలిగింది సంత ఉన్న మనము అనేకులకు ఆయన నీతి సత్యాన్ని ప్రకటించడం కొరికే ఈ లోకంలో మనకి ప్రభు అనుగ్రహించిన ఒక్కొక్కరికి ఒక్కొక్కరు జాబ్ ఇచ్చిందో అది ఆయన సేవని హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయన నీతిని ఆయన సత్యాన్ని ప్రకటించలాగున్నా ఈ లోకానికి మనం వెలుగులాగున్నాం కాబట్టి ప్రతి ప్రాంతంలో ఆ వెలుగుని ప్రకటించాలా మనం ఎక్కడ ఉన్నా సెక్యులర్ జాబ్స్ లో ఉన్నా కాని నాన్ క్రిస్టియన్స్ మధ్యలో ఉన్నా గాని అది ప్రకటించాలా అది సేవ సంపూర్ణంగా నేను గ్రహించగలిగిన కాబట్టి మన తన తప్పకుండా మాట్లాడతాడు మనకు కూడా ఆ దర్శన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు మనం ఏ రీతిగా చూసి ప్రకటించగలిగినమో అవన్నీ అట్లనే నెలవేర్లేదు ఎగ్జాక్ట్ టైమింగ్ తో పాటు నెలవేర్ణి ఫోర్ ఇయర్స్ అదో ఈ వైరస్ గురించి ప్రభు మనకు మాట్లాడిండు మనుషులు కుప్పలు కుప్పలుగా పడి చేస్తారని మార్చి లాస్ట్ ఇయర్ మార్చిలో ప్రభు మనకు చూపించిండు మిలియన్స్ అలా మీరు ప్రేయర్ చేయకపోతే బిలియన్స్ లో చనిపోతారు అది దాని తర్వాత మీడ్ ఆఫ్ లో లాక్డౌన్ లో చూపించింది ఏంటంటే వైరస్ కంటే వ్యాక్సిన్ కంటే చాలా మంది చనిపోతారు దేవుడు మనకు మాట్లాడిండు ఆయన మాట్లాడే దేవుడు చూపిస్తా ఉన్నాడు ఎగ్జాక్ట్లీ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది వ్యాక్సినేషన్ అన్నాడు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితేనే దాన్ని చూడగలిగినాం మనం చెప్పినాం కూడా ఎట్లా చనిపోతారు ఈ వ్యాక్సిన్స్ ద్వారా ఈ వ్యాక్సిన్స్ లో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా మనకి ఎవరు చూపించిండు అది ఎందుకు చనిపోతారు చూపించింది ఈ వైరస్ వీక్ అవుతుందని కూడా చూపించిండి కానీ మనుషులు కావాలని దాన్ని స్ట్రెంగ్ చేసి కొత్త స్ట్రెయిన్స్ రిలీజ్ చేసి మనుషులని కంట్రోల్ ఎట్లా తీసుకుంటారు అనేది మనకు ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇక మీద మనం ఏ రీతిగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలా మన సేవ జీవితం ఏ రీతిగా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ కి బలహీనలు అయిపోతారు సెకండ్ డోస్ కి చాలా మంది క్రిపుల్ అయిపోతారు ఆల్రెడీ నేను చూసినది ఈ వ్యాక్సిన్ యొక్క ఇంపాక్ట్ మనుషుల మీద కంప్లీట్ నర్వస్ సిస్టమ్ కొలాబ్స్ చేసేది ఈ వ్యాక్సిన్ దాని మనుషులు ఇన్ఫర్టైల్ గా తయారైస్తారు ఈ వ్యాక్సిన్ తర్వాత సో పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక దాని తర్వాత బాడీస్ చాలా మందికి ఇవన్నీ ఆల్రెడీ నాకు చూపించింది దేవుడు సరే అక్కడ చెప్తే కొంచెం డిఫ్ డిస్క ఉంటుంది మనుషులకి కానీ ఒకటి ఏంటంటే విశేషమైన గిఫ్ట్ మనకి ఇస్తుంది ఈ సంవత్సరం అటువంటి వాడికి ప్రేయర్ చేయడం అటువంటి గిఫ్ట్స్ స్పెషల్ గిఫ్ట్స్ మనకి ఇస్తాడు కాబట్టి మనం కాంప్రమైజ్ కాకుండా వెళ్ళిపోతా ఉంటాం ఏ పని చేసుకుంటున్నావో ఆ పని చేసుకో ఫెయిత్ఫుల్ గా ప్రతిదీ దేవుని సేవనే లోకంలో కానీ ప్రతి స్థలం అయినా మనం ఉండాలా అదే నేర్చుకుందాం ఈ లాక్ డౌన్ మీకు ఎక్కడ పని అప్పగించబడితే అక్కడికి వెళ్ళిపోండి సేవ చేయండి ఆ ఒకటే స్థలంలో ఉండాలని ఏం లేదు సర్వలోకానికి వెళ్ళామన్నాడు కాబట్టి మనం వెళ్తాం ఎక్కడ నడిపిస్తే సరే వెళ్తాం ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ వెళ్తాం ప్రతి దశలో వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తాం ఎందుకంటే యాపగ మొదటి అధ్యాయ ఇరవై ఒకటి ఇరవై రెండు మనం చూస్తాం కేవలం దినే వాళ్ళ గుంపులో ఉండకుండా పాటించే గుంపులో కూడా ఉండాలంటారు కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ క్రిస్టియానిటీ రోజు ఉంది వన్ పర్సెంట్ పాటించే ఉంది మనం ఆ పాటించే గుంపులో ఉన్నామని మనం ఏం జరగదు కేవలం ఆయన కుప్ప మనం పాటించగలుగుతున్నాం అనేక ప్రాంతాలు పోగొలుగుతున్నాం అలిసిపోతున్నాం ఆయననే ఆదరణిస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు మన శరళనను కాపాడుతున్నాడు మనం నిన్న విధంగా చూపించింది మనం దాన్ని మనం సీల్ చేసుకోగలుగుతున్నాం మన దగ్గరికి రానియకుండా వైరస్ ని ఇప్పుడు వ్యాక్సిన్ ద్వారా చాలా మంది చనిపోబోతున్నారు కాబట్టి ఆల్రెడీ చనిపోవడం స్టార్ట్ అయిపోయింది ప్రపంచం అంతటా చాలా మంది చనిపోతున్నారు ఇన్స్టెంట్ గా చనిపోయిన కేసులు చాలా ఎందుకంటే ఆ వైరస్ ని డియాక్టివేట్ చేసి మన బాడీలు తెచ్చిస్తున్నారు వ్యాక్సిన్ రూపకంగా అది ఆల్రెడీ మ్యూటేట్ అయిపోయింది వైరస్ మ్యూటేట్ అయిపోయిన వైరస్ మీద వ్యాక్సిన్ తయారు చేస్తే అది మళ్ళీ నెక్స్ట్ వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి మళ్లీ మ్యూటేట్ అయిపోయింది ఆ వైరస్ అది వ్యాక్సిన్స్ పనిచేయవు అది నేను ఆల్మోస్ట్ మార్చేనా చూపించాను అందరికీ కాబట్టి ఎందుకు అంటే వీటిని కాదు మనం నమ్మాల్సింది ప్రభుల్ని నమ్ముతున్నాం ఇది ఐగుర్తలో ఉండే ఈ వైరస్ అక్కడ ఎంత మందిని చంపిందని నేను చూపించిన వాక్యంలో కూడా వచ్చి ఇది ఎక్స్క్లూజివ్ లంగ్స్ నే ముడుతుంది ఆ అంటే జీవో జీవో వాయు ఆక్సిజన్ ఫిల్తాయి సప్లై కానీకుండా అడ్గిస్తుంది లంగ్స్ ద్వారా బాడీకి బొనియకుండా అట్లా ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ చనిపోతున్నారు మనుషులు ఇది సెకండ్ టైం ప్రపంచం టైం మనం ఇప్పుడు చూస్తున్నాం గ్లోబల్ స్కేల్లో కాబట్టి ఇది దేవుని యొక్క ఉగ్రతని మనం నవ్వినాం అదే ఆయన స్వరంతో కూడా విన్నాం నా ఉగ్రత మీ మధ్యలో పెట్టిన జాగ్రత్తగా ఉండండి అని కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా మన కుటుంబికులని మన పిల్లలని మన సంఘకులని మన సేవ సేవకులను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా ఆయన ప్రార్థన కల్పించాలా ఆయన రక్తం కింద రావాలా నిర్లక్ష్యం ఉండడానికి దీని మన సేవ మనం కొనసాగించుకోవాలా అది నేను నేర్చుకున్న ఈ లాక్డౌన్ టైం నుంచి ప్రార్థన కంటిన్యూ చేస్తాం మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎన్ని టైమ్స్ మనకి అవకాశం ఉంటాయి తక్కువ ప్రార్థన చేస్తాం ఇందాక బ్రగారు చెప్పినట్టు ఈ దేవుడు నిన్ను మీకు మేలు కల్పిస్తే పొద్దున్న ఫోటోలు లేక మధ్యాహ్నం మధ్యరాత్రులలో కంటిన్యూస్ గా చేసి ప్రార్థించండి ఈ దర్శనాలు మీకు కూడా మీ కళాకి చూపించిన మీకు కూడా మీరు కూడా చూడగలరు దేవుని తను అక్కడ దూ కలిసి కలిసి సంభాషిస్తాడు ఈ లోకంలో ఏం జరగబోతుంది కానీ అవన్నీ మనతో మాట్లాడే దేవుడు దేవుడు కానీ నిన్న నేను నిరంతరం ఏకరీతి దేవుడు అటువంటి నడిపింపులో ప్రభు మనం ఈ విషయాన్ని కలిసి షేర్ చేసుకోవడానికి ఆశించి థ్యాంక్స్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ వాక్యం చెప్పిన శ్యామ్ సార్కి చంద్రశేఖర్ సార్ కి ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఈ దేవుని ప్రణాళిక అనేది లేకపోతే దేవుని చెత్తం అనేది లేకపోతే ఈ టీంలోకి కానీ ఈ సహవాసంలోకి కానీ ఎవరు వచ్చిండ్రనేది నేను నమ్ముతున్నా అది ఎవరైనా ముఖ్యంగా నేనైతే నా జీవితంలోనైతే కాబట్టి ఈ మూడు రోజుల్లో కానీ మూడు రోజులే కానీ ముప్పై రోజులే కానీ అందరం కలిసి సహవాసంగా ఇన్ని రోజులు దేవుడు తన ఉచితమైన కృపలో ఆ ఇంట్రెస్ట్ ని ఉంచి ఆయనే ఉంచి ఆయన పాదాల చింత కూర్చోడానికి మునుపెన్నడు నా జీవితంలో లేని రోజులని మూడు రోజులు దేవుడిని పాదాల దగ్గర కూర్చోడానికి ఈ నాకు దేవుడు తన కృపను చూపించాడని నేనైతే నమ్ముతున్నా కాబట్టి మీలో అందరూ చాలా మంది ఈ ఇన్ని రోజులు మీకున్నటువంటి దేవుడు చేసినటువంటి మేళలు కానివ్వండి దేవుని దగ్గర మనం నేర్చుకున్న విషయాలను కానివ్వండి ఈ మూడు రోజులు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి అనే అందరి దగ్గర నుంచి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాను ఆ దయచేసి రెండు రెండు నిమిషాల్లో అందరూ దీన్ని కన్క్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను వి గారు అండి ఒక టూ మినిట్స్ లో ఈ మూడు వందల రోజు మీరు ఏం నేర్చుకున్నారు దేవుడు మీకు ఏం సహాయం చేశారు దేవుడు చేసిన మేళ్ళలు కానీ ఏదైనా ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే క్లవర్ అవుతుంది మహిళల్లో చాలా మంది డ్రాప్ అయిపోయే కూడా ఉన్నారు కానీ ఉన్నారు కాబట్టి టైం ని ఓకే సార్ థ్యాంక్ యూ అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయన కృపను బట్టి ఆ ఈ లాక్డౌన్ టైంలో మనకు తెలుసు లాక్డౌన్ ఎప్పుడైందో తెలుసు కదా మార్చి నెల అనుకుంటా బహుశా అయితే ఈ లాక్డౌన్ టైంలో రోజు మీరు స్టార్ట్ చేసారు ఫస్ట్ స్టార్ట్ చేసారు ప్రేయర్ ఈ వెరీ ఇంట్రెస్టింగ్ దేవుని కృప ఏ రీతిగా నన్ను ఆకర్షించింది అనేదిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను బట్ అయితే ఆ టైమ్ లో రోజు ప్రేయర్స్ అవుతుంది నేను వాట్సాప్ చూస్తున్నప్పుడు లింక్ వస్తుంది నాకు ఒక మా కాలు ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అది యాక్సెప్టల్ లేదు అసలు ఎక్కడ కూడా ఎవరు పోలీసు వాళ్ళు అంతా బయటకు బోన్ ఇస్తలేరు అంత బందే కానీ వై ఎక్కడ ఇది ఈ లాక్డౌన్ టైమ్ లో ఎక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు రోజు మెసేజ్ వస్తుంది పర్ డే అన్నప్పుడు నాకు అర్థం అయిపోయిన తర్వాత నాకు అర్థం కాలేదు ఎక్కడ ఇల్లు గ్యాదర్ అవుతున్నారని చెప్పి నాకు అర్థమైన నాకు ఎందుకు సందేహం వచ్చి చంద్రశేఖర్ సార్ ఫోన్ చేసిన చెప్తే ఇట్లా ఇట్లా ప్రేర్ మీటింగ్ అవుతుందన్న మీరు ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు ఎక్కడ చేస్తున్నారా అని అడిగితే లేదు వేరే ఇది కాన్ఫిడెన్స్ కాల్ అంటే అప్పటివరకు నాకు కాన్ఫిడెన్స్ కాల్ అనేది దాని గురించి ఇన్ని నుంచి మొబైల్ ఫోన్ వాడుతున్నా కానీ ఆ కాల్ అనేది నాకు ఇంతవరకు తెలీదు మాట్లాడుతుంటే నేను ఏంటంటే ఒక ఫోన్ నుంచి ఇద్దరు ముగ్గురు గలపొచ్చు అనే నాకు తెలియదు అది ఎట్లా కాకపో నా దాని గురించి స్మార్ట్ ఫోన్ వాడినే కానీ ఏదో పేరు స్మార్ట్ ఫోన్ దానికి ఏంటి వాళ్ళు తెలియదు అన్నట్టు ఇంకప్పుడు నేను ఫోన్ చేస్తే ఎవ్రీ డే స్టార్ట్ అయితే పేరు పేరు ఒకసారి సెక్యూరటీ పేరుకి కాంటాక్ట్ చేశారు అని చెప్పని చెప్పింది అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అంటే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నప్పటికీ భవిష్యత్ వన్ మంత్ అయింది కానీ వన్ మంత్ నుంచి వన్ మంత్ ట్వంటీ డేస్ తర్వాత అనుకుంటే నాకు ఆ థాట్ వచ్చింది అన్నట్టు తర్వాత నెక్స్ట్ డే సెక్యూరటీ పేరు ఫోన్ చేసినప్పుడు ఆ ఆ గ్రూప్ లో నేను జాయిన్ చేసుకున్నారు దేవునికి వన్ అంటే దేవునికి రూపను బట్టి అయితే ఆ జాయిన్ అయిన కాడి నుంచి నాకు తెలిసి ఆ వన్ మంత్ ఆ లాక్ డౌన్ అంత ఓపెన్ అన్లాక్ అయిన తర్వాత వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను మళ్ళా ఈ లోపు ఆ అన్లాక్ అయినంత లోపు మధ్యలో నేను కంటిన్యూస్ ఉన్నాను తర్వాత అన్లాక్ అయిపోయిన తర్వాత కూడా ఒక వన్ మంత్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వర్క్ ప్లేస్ లో బిజీ అయిపోయి నేను ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పార్టిసిపేట్ చేయలేకపోయినా కానీ బాధ ఉంది కానీ వర్క్ ప్లేస్ అయితే నాకు దేవుడు ఒక మార్గం చూపించింది ఏంటంటే నా దగ్గర రెండు మొబైల్ ఫోన్ ఇంట్లో ఫోన్ ఉంటది నాకు ఎందుకంటే కాల్స్ వస్తూనే ఉంటాయి నైన్ నైన్ కాల్స్ వస్తూనే ఉంటాయి తర్వాత ఆ టైంలో నేను చేస్తున్న జాయిన్ అవ్వగానే ఎమిటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇది ఇటీ అతనేది నాకు ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించిన ఎట్లా ప్రాబ్ నాకైతే ఆసక్తి ఉంది ప్రాభ అన్నప్పుడు నాకు ఒక అంటే నాకు పాత ఫోన్ అవుతుంది ఆ ఫోన్ లో ఇంట్లో సిమ్ కార్డు తీసి ఆ ఫోన్ వేసేసి ఇది ఏమో రెగ్యులర్ గా యూజ్ చేసే ఫోన్ దేవులు పెట్టుకున్నా ఈ బేసిక్ ఫోన్ సిమ్ ఇది వింటా ఇది చూసుకుంటా కవర్ చేసుకుంటా కొంతకాలం దేవుడు తలనిపిచ్చింది ఈ రెండు ఫోన్లు మెయింటైన్ చేయడానికి కష్టమే కదా కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే నేను చెప్పేసిన మా వర్క్ ప్లేస్ ఏంటంటే సార్ టెన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు నాకు క్రేజ్ ఉంది ఎవ్రీడే కాబట్టి నన్ను మీరు ఫోన్ చేయద్దు సార్ దయచేసి నేను కాల్ ఉంటే తర్వాత మాట్లాడదానని చెప్పి అదేదో జాయిన్ అయ్యేటప్పుడే మనసే ఫోన్ అంతకుముందు రావు ఇంకా అట్లా చేసిన తర్వాత ఎన్నో వాక్యాలు దేవుడు నన్ను బలపరిచిండు నేను చాలా విధాలు ఈ లాక్డౌన్ లో దేవుడు నేర్పించి ఫైనల్ గా నేను చెప్పాను ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేనైతే చాలా విషయాలు దేవుడు నేను తెలుసుకున్నా ఎట్లా ప్రార్థన చేయాలా దేవుని వాక్యం ఎట్లా ధ్యానించాలి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అది చాలా మంది గానీ టూ టూ మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే నేను చాలా విధాలు నేర్చుకున్నా కొన్ని ప్రాక్టీస్ చేసిన ప్రభు మనకు బయలుపరిన రీతిగా ప్రాక్టీస్ చేసినప్పుడు అది అద్భుత రీతిగా జరిగినాయి చాలా జరిగినాయి కొన్ని వందలు జరిగినాయి నా లైఫ్ లో కాబట్టి దేవుడు ఆ రీతిగా వాక్యం ద్వారా బలపరిచింది ప్లస్ ఈ విధానం ఎట్లా మనం పాటించాలా క్రియరూపకంగా ఒకటి ప్రార్థన చేసుకొని అంతే కాదు అది క్రియరూపకంగా దాన్ని పాటించే వర్లాగా ఉండాలా అనేది ఒక పాయింట్ దేవుడు నాకు చూపించింది దాని ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నా వాటి మీద దేవుడు నాకు విజయం ఇచ్చింది చెప్తే కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే ఆయన కార్యాలు అట్లనే ఉంటాయి కదా అమోగం కాబట్టి అట్లా నేను చాలా విషయాలు నేను నేర్చుకున్నా వాక్యంలో బలపడిన చాలా వరకు బలపడ్డా కాబట్టి ఇంకా కూడా బలపడాలా అని నేనైతే సంపూర్ణంగా నేను ఎందుకంటే నేను ఆ లాక్డౌన్ నేర్చుకున్నా కాబట్టి సాధారణంగా మనకు ఆ టైమ్ లో మనకు కూర్చే టైం ఉండదు ఆ టైం అనేది మనం లాక్కున్నాం కదా మనం ఎప్పుడు బిజీ ఉంటుంది కదా పనులు చేస్తున్నారు కదా బిజీ ఆయన బిజీ ఉన్నా గానీ అది ఎట్లా చేయాలా ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు మార్గం చూపిస్తాడు ఆయన చూపించిండు అది నేను పార్టిసిపేట్ చేయగలిగిన ఎన్నో విషయాలు నేర్చుకోగలినాను ఎందుకంటే మనకి టూ మినిట్స్ టైం కనబా ఆల్రెడీ కాబట్టి నేను ఇంకా ఇప్పుడు అవకాశం నేను చెప్తాను కాబట్టి ఆ రీచ్ ప్రభు ఈ లాక్డౌన్ లో చాలా విషయాలు నేను నేర్చుకున్నా ప్లస్ పరిచయలు ఎట్లా ప్రార్థించాలా ఎట్లా వాళ్ళకి సువార్త చెప్పాలా ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక యోనులకి సువార్త చెప్పాలా వృద్ధులకి ఎట్లా శువార్త తర్వాత చిన్న పిల్లలకి సువార్త చెప్పాలా అండ్ సేవా జీవితంలో ఉన్న వాళ్ళకి ఎట్లా సువర్ధ అనే విషయాలు ప్రభు నాకు నేర్పించింది లాక్డౌన్ లో తన బిడ్డల ద్వారా బయలుపరిచింది ఒక్కొక్కరు ఒక రీతిగా బయలుపరుస్తున్నాడు కాబట్టి ఎందుకు బయలుపడుతున్నాడు వచ్చింది కాబట్టి అవి బయలుపేరుస్తున్నాయి కాబట్టి మనకు ఆసక్తి ఉంది కాబట్టి ఆసక్తి దేవుడు తృప్తిపరచే నేను నేను నమ్ముతున్నా ఎన్నో విషయాల్లో దేవుడు బయలుపరిచింది ప్రార్థన రూపంగా స్వచ్ఛతలు కూడా జరిగింది కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన చేస్తే స్వస్థత కూడా జరిగింది ఆ చెప్పిన విధానంగా ఆయన చెప్పిన వాక్యం పాటించి అది చేసినప్పుడు ఆ రీతిగా మన సం ప్రకటించినప్పుడు ఆ వీతిగా ప్రభు నామాన్ని ఎత్తి వాళ్ళకి ఉచ్చరించినప్పుడు వాళ్ళకి స్వచ్ఛత కలిగింది సమస్యల గురించి విడుదల కలిగింది దుష్ట శక్తులు కూడా వెళ్ళిపోయినాయి అనుకు ఎనిమిది అట్లా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేసింది దేవునికి వందనాలు ఈ ఎవరైతే ఈ గ్రూప్ రన్ తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే మన ఈ కేబిపిఎం చిన్న గ్రూప్ వాళ్ళు కూడా నేను కూడా నేను ఒక బ్రదర్ పప్పు బ్రదరు నేను జాన్ బ్రదర్ అని ఉంటాడు అనుకున్నా అన్న రోజు మనం సాయంత్రం లాక్డౌన్ ఖాళీగానే ఉన్నాం కాబట్టి మనం కూడా చిన్నగా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మేము ఇద్దరు ముగ్గురే ఫస్ట్ ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ డే రోజు ఒక రోజు గ్యాప్ వచ్చిన వాళ్ళు రాలేదు నేను నా ప్రభా ఇది అటెండ్ ఆగొద్దు ప్రభా నేను ప్రార్థన చేస్తాను నెక్స్ట్ మంత్ సిక్స్టీన్ వచ్చింది ఇంట్రెస్టింగ్ ఫోర్ అవర్స్ కూడా పోయితే మీటింగ్ ఫోర్ అవర్స్ కూడా ఒక టైంలో రన్ అయిపోయి నైట్ ఒకటి రెండు అయితుండే మేము మొత్తం కంక్లూడ్ చేసేవారికి అట్లా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన కృప ఏంటంటే ఈ లాక్డౌన్ ఎవరైతే అంతకుముందు మామూలుగా ఆచారంగా మామూలుగా జీవించోళ్ళు ప్రార్థకు వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు మేము మీరు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాక్డౌన్ ఈవినింగ్ ప్రేయర్ లో కొన్ని బ్రదర్స్ సిస్టర్స్ గంభీరంగా దేవుని ఆత్మ పొందుకొని వాళ్ళు ప్రసంగాలు చేసుకుంటే ఎంతో అద్భుత రీతిగా దేవుడు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ట్రైన్ అయినారు ఈ లాక్డౌన్ జస్ట్ లాక్డౌన్ లో ప్రార్థన స్టార్ట్ అయ్యారు కాబట్టి ఈ రీతిగా మేము బలపడమే కాదు నాతో పాటు మా సహోదరులు కేబీ చంద్ర గ్రూప్ వాళ్ళు అదర్ సైడ్ చాలా మంది వాళ్ళంతా కూడా ఈ రోజు వార్తలు చెప్పగలుగుతున్నారు బల ఈరోజు ఈరోజు అంటే ఆత్మకి అంతగా బలపడినారు వాళ్ళు ఏవైనా లాక్డౌన్ వాళ్ళు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ప్రభు మనకు అందరికి ఇచ్చేయ సంపూర్ణ నమ్ముతున్నాను చూడండి ఒకరు ఒకరు ఏదైనా ఒకరు ముందుకు అడుగు దేవుడు కొన్ని కొంతమందిని ముందుకు తీసుకొస్తారు కాబట్టి వన్ ఒక్క అడుగు వేయగలిగినాం కాబట్టి కొంతమంది దేవుని తల్లికి వచ్చి వాక్యూ బలపడ్డారు ఈ గొప్పగా వాళ్ళు ప్రభుని బట్టి ఆయన పరశురాత్మ పొందుకొని ఆ వరాలు కృప పొందుకొని వాళ్ళు ఎంతగానో వాక్యాలు చెప్తున్నారు ప్లేయర్లకి షార్ట్ టైం రైట్ టైమ్ లో ఎగ్జాక్ట్ గా షార్ప్ గా టెన్ అంటే టెన్ గ్యాదర్ అయ్యా అట్లా గ్యాదర్ అయిన టీమ్ లో నుంచి సార్ కూడా ఉన్నారు నిమిషాలు సార్ కూడా ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ చాలా సంతోషం కలవటము నేను ఐ వాజ్ విత్ యూ టిల్ వన్ సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నట్టున్నాను ఎనీ హావ్ గా గుడ్ టైమ్ ఆఫ్ ప్రేయర్ uh prata samho i couldn't continue but teaser is there but koncham uh, ya panel valla nenu malli gather avalakapoyanu but evening laite we are continuing evening okati rendu roju miss aina kuda again we are gathering in the evening so chaalu uh, santosham 300 days achindante it's really a great thing and it's all devun yokka prerayapalanu nenu anukuntunnanu మనం అపస్థుల కార్యం ఒకటి పద్నాలుగులో జరిగినట్లయితే వాళ్ళంట ఏక భావముగా ఎడతెగక ప్రార్థన చేయొచ్చుండీ అనుమతు అదే టూ ఫార్టీ టూ లో కూడా అదే అపస్తుల బోధ ఎందునో చెప్తూ ప్రార్థన ఎందు ఎడతెగక కొనసాగిది ఆ విధంగా ఆ తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయో దేవుడు తన సంఘాన్ని ఎలా ఏ విధంగా కట్టాడో మనము చూడవచ్చు అంటే దేవుని కార్యము ఈ భూలోకం మీద జరగాలంటే ప్రార్థన అనేది చాలా అవసరమని అందు మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు దేవుడు ఎంతో గొప్పగా ఈ యొక్క గుంపును ఆయన ప్రేరేపించి బలపరిచి ఆత్మచేత నడిపించి తన చిత్తానుసారమైన ప్రార్థన తన బిడ్డల ద్వారా పొందినట్లు నేను విశ్వసిస్తున్నాను దేవుడి కార్యాలు ఇబ్బందులోకి మీద జరగాలంటే ప్రార్థన ఎవరైతే ప్రార్థనలో ఉంటారో ఎవరైతే ఆయన చిత్తాన్ని అరిగి ప్రార్థిస్తారో అప్పుడు దేవుని కార్యలు జరుగుతాయి మనం చూసాము ఇప్పుడు దేవుని వాక్యం ఇన్ని దేశాలకు వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో ఎన్నో మతాలు ఉన్నాయి కానీ ఏవి కూడా ఇన్ని దేశాలకు ఎక్కడ వెళ్ళలేదు ఎందుకంటే దే ఆర్ ఆల్ డెడ్ రిలీజియన్స్ కాబట్టి ఇట్స్ ఏ టైప్ ఆఫ్ రిలీజియన్ బట్ సజీవమైన దేవుని వాక్యం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ కి and it is all because of the Prayers of the saints of the Lord. Even earlier cards, the gift of God is to create a meeting from those who pray. Though when the desire of God is with yours, No one might not be that good of Guy maybe do a conso願い. When He has the government's work and Legislationof the Pl Geralt and Sefer May Sayers, We have our very gladness in His commandments. So we have continued until uh, now, అండ్ నేను జాయిన్ అవ్వకుండా అప్పుడప్పుడు వింటుంటాను మీ లాక్ డౌన్ వర్షిప్ దాంట్లో ఐ ఎందుకంటే మీ వాట్సాప్ దాంట్లో వస్తుంది కాబట్టి నేను వింటుంటాను అప్పుడప్పుడు సో దట్స్ హౌ ఐఎమ్ ఏబుల్ టు హియర్ అండ్ ఈ రోజు మార్నింగ్ చక్రవర్తి గారు చెప్పారు థర్డ్ త్రీ హండ్రెడ్ డే సార్ అన్నారు చాలా సంతోషము దేవుడు దీన్ని ఫలభరితంగా చేస్తాడని ఇంకొక నువ్వు ముందు కొనసాగాలని మై డిజైర్ అండ్ మై ప్రేయర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ సిన్స్ బిగినింగ్ ఫస్ట్ డే దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ డే వరకు మేమైనా అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పని మీద మానుతానే వచ్చాం గానీ బ్రదర్ విజయ్ గారు ఎప్పుడు మానలేదు ఆయన నేను అనుకోవడం ఒక్కరోజు కూడా అబ్సెంట్ లేకుండా రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసే వ్యక్తుల్లో ఈయనొకరు ఉన్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి రెండు నిమిషాలు విజయ్ గారు కూడా ఆయన మాట్లాడాలని ఇన్వైట్ చేస్తున్నా విజయ గారు లేనట్టున్నారు సార్ మన భాస్కర్ సార్ ఏమైనా ఉన్నారా సార్ నా దగ్గర భాస్కర్ సార్కి నేను ట్రై చేశాను కాల్ వెయిటింగ్ కాల్ వెయింగ్ అని వచ్చింది సార్ బిజీగా ఉన్నారు అనుకోని వదిలేసాను వీలుంటే ట్రై చేయండి మిగిలిన టీమ్ ఎవరైతే ఉన్నారో మన మనోజ్ మనోజ్ అనుభవం మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసారు కదా అంటే ఇందులో మీ అనుభవం మీకు ఏ రీతిగా మీరు వింటుంటారు కదా వాక్యాలి ఒకవేళ రాలేకపోయిన పరిస్థితులు కూడా చాలా మంది వింటున్నారు నాకు తెలుసు అది చాలా మంది మీరు ఏ రీతిగా ని మీకు దేవుడి కనుకొచ్చిన ఆత్మీయమైన విధానం ఈ వాక్యాల ద్వారా ప్రార్థనల ద్వారా మీకు ఏ రీతి కనిపించింది నువ్వు పంచుకో చెప్పాల చెప్పండి దాదాపు ఆత్మయంగా ఇంకా చాలా దేవుడు బలపరుచిన చూపించిన ఇంకా నోట్ పైన కొన్ని ఆగిపోయి ఉండే దాంతో ఈవినింగ్ కంటే సార్ ఈవినింగ్ ఇంకా చాలా బలపరుచుండే ఒక్కొక్క వాస్టాలు చూపిస్తే దేవుడు మళ్ళా రైతు బ్రే చెప్పిన మళ్ళా అప్పు కూడా చెప్పి మళ్ళీ ఈవినింగ్ అవై పేరు ఇంకా కంటిన్యూ కంటిన్యూ వాస్యం ప్రేయర్ తెలియదైన ప్రార్థన దా బలపరుచున్నాడు కుటుంబం మార్పు కొందరు మా కుటుంబ ఆ వాక్యాలు చెప్తే వాళ్ళు మార్పు వచ్చింది కొంచెం అద్భుతం చేసాడు దేవుడు కలిపి చూసిన దేవుడు కారంభించారు మన సిస్టర్లు కొంచెం విశ్వాసం బలపడి వాక్యం ఇంకా ఆత్మీయంగా దిగింది ఇది ఎప్పుడు సోది ఆ వాక్యం దాని ఇంకా విశ్వాసం దిగింది ఇంకా దేవుడు ఈ వాక్యం దాని ఇంకా గట్టిగా విశ్వాసం ఇంకా బలం ఇంకా కొన్ని స్థాయిలో కానీ మేము సిస్టర్ మా ఇంకా ఉన్నా దీపా మన మధ్యలో దీపా సిస్టర్ తర్వాత శ్రావణ్ బ్రదర్ కూడా ఉన్నారు వాళ్ళ అనుభవాలు కూడా చెప్పొచ్చు ఇన్వైట్ చేయండి చెప్పచ్చు కాదు దీపా దేవ వాక్యం కంటే నన్ను చాలా బలపడిచినేడు ఈ లో ఈ లాగ్ అయితే చాలా దేవుడి దర్శనాలు చూపించినాడు కళలచర్ మాట్లాడినాడు నేను శైవ జీవితం ఏ విధంగా అయితే నడుచుకోవాలి అవన్నీ మాట్లాడినా వాక్యం చేత మరి ఎప్పుడైతే చంద్రశేఖర్ అయినా వాక్యం చేస్తుంటారో నాకు విధంగా తగులుతుంది ఒక్క వాడైనా తగులుతుంది ఎందుకంటే అది ఆయన కృప కాబట్టి నేను మాట్లాడుకుంటుంది అని అడుగుతా దేవా వాక్యం చేత నటు మాట్లాడుతున్నా బా ఎందుకంటే మారుతునేది రామది కదా అట్లనేసి ఆ ప్రాక్టీస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ వాక్యాలు దీని శోధన స్టార్ట్ అవుతుంది అట్లా దేవుడు ఎన్నో విధాలుగా నేను నడిపించిన నా కూడా మారింది అసలు నా బర్త్డే కి సత్యం అనేది వాక్యం కానీ దేవుడు ఆయన కూడా ఏర్పరచుకున్నాడు మరి ఏపీకు స్నా తను కూడా బ్యాప్తిజం ఆ దాని దేవుడు దర్శనం చేత మార్పేన దర్శనం ఇచ్చిన దేవుడు ఆయన అంటే ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉండకపోవడము అల్సిపోవడము కానీ ఇప్పుడు ఆయన పడుతున్నాం అనుకున్నా దేవుడే లేపుతున్నాను ప్రార్థన చేసుకోవట్ల ఆ విధంగా కూడా మారింది ఇంకా మా స్వామి కూడా దేవుడి ప్రకటించడం వాడు కూడా మారుతున్నారు అట్లా ముందు చదివితే వాడుకుంటున్నా సేవలు ఆ విధంగా బాధపడి సమాధానం గురించి ఆత్మీయంగా మాత్రం చాలా బాధపడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు జీవించిన వారు ఇలా ఉండే కానీ ఎప్పుడైతే కొత్త తెలుసుకున్నామో అప్పటి నుంచి మా లైఫ్ అనేది టర్నింగ్ అనేది జరుగుతుంది దేవుడు గొప్ప కార్యం చేసింది మా లైఫ్ లైన్ రూపాయ మమ్మల్ని వాడుకుంటున్నాను ఇంకా ఈ కేజీపీఎం లో ప్రతి ఒక్కరిలో మార్క్ అనేది కనిపిస్తుంది దేవుడు మాట్లాడుతున్న వాక్యం చెప్పారు ఇది మా లైఫ్ లో జరిగింది అనమాట దేవుడు ఇలాంటి సాక్షిలో ఉంటున్నాడు వందనాలు థ్యాంక్ యూ సార్ ఈ గ్రూప్ లో నాకు తెలిసి నేనే చిన్న అనుకుంటా చాలా ఇది ఆన్లైన్ పేరియడ్ అనేది కోవిడ్ వచ్చి రావడం వల్ల ఈ వైరస్ రావడం వల్ల స్టార్ట్ అయింది సో నేను చిన్న సాక్ష్యం మంచుకుంటా ఆన్లైన్ ప్రాధంలో నేను ఈవినింగ్ టైమ్ లో ఎక్కువ మార్నింగ్ టైమ్స్ రీసెంట్ గా నేను జాయిన్ అయినా సో ప్రభు నాతో మాట్లాడింది ఏంటి అంటే బ్రతుకుట క్రిస్తే చాలా మేలు అని వాకింగ్ చేత ప్రభు నన్ను నడిపించింది సేవలకి మళ్లీ తిరిగి ఆయన కృపలో ఆయన ముఖ్యమార్గం సో నాకు సాధ్యమైనంత వరకు ప్రభు చేత నడిపింపబడుతున్నంత వరకు నేను యంగ్స్టర్స్ ని మోస్ట్లీ గ్యాదరింగ్ చేస్తున్నా ఆయన కృపలో సో మార్నింగ్ టైంలో కూడా సాధ్యంలో గడపడం వల్ల మార్నింగ్ ఏదో జీవాహారం తింటున్న తృప్తి నాకు కలిగింది చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కోవిడ్ వల్ల ఈ ఆన్లైన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ గురించి చెప్తాను నేను మే జూన్ జూలై ఆ టైంలో నేను వెళ్ళిన కోవిడ్ పేషెంట్స్ వాళ్ళ ఇంటికి అయితే అప్పటికి మనం మార్నింగ్ సెక్షన్ ఆన్లైన్ పేరు నడుస్తుంది ఈవినింగ్ సెక్షన్ ఆన్లైన్ పేరు నడుస్తుంది అయితే ఆ బ్రెదర్ నన్ను విడిచింది వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో సిక్స్ మెంబెర్స్ కోవిడ్ అటాక్ అయిన మనకి అయితే నేను ఒక మనకి ఆ వైరస్ ఎప్పుడంటే తినదు కానీ పబ్లిక్ టాక్ మాత్రం ఇంకా వైరస్ అయితే అయితే నేను ఆలోచన చేస్తున్నా ఆయన మేము త్రీ డేస్ కి పాసింగ్ పేరియల్ పెట్టుకుని వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫార్టీ డేస్ నుంచి ప్రార్థం చేస్తున్నారు వైరస్ నుంచి వాళ్ళు చెప్పి చిన్న పిల్లలు అటాక్ అవుతున్నాను టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటారు పాప అంటే తెలియ అయితే నాకు తెలిసిందన్న థర్డ్ డే ఫస్ట్ సెకండ్ డే నేను ఆఫీస్ పని వల్ల సో థర్డ్ డే నేను వస్తా డ్రైవర్ ఖచ్చితంగా అని చెప్పిన అయితే మనుషులు అయితే ఉండే బాగా భయము ప్రభు వాకింగ్ మాట్లాడేది ఏంటి అంటే తీర్మానం చేసుకునేది పౌరులు దొరుకుతుంది బ్రతుకుట తీసు చావైన వేలు అనేది అయితే ఆ రోజు నాకు ఆ వాక్యం చీత మాట్లాడంగానే టాకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ధనవాన్ని వెళ్తున్నా వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం సరౌండింగ్ లో కట్టెలు కట్టేసి పెట్టేసినారు వాళ్ళ ఇంట్లోకి ఎవరు పోవద్దు బయటి నొప్పటి నుంచి బయటికి వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు అందరు కాలేజీ వెళ్తున్నారు దగ్గర దగ్గర వాళ్ళ ఇంటి పక్కన ఒక ఐదు ఇళ్ళ నాకు సైడ్ అటు సైడ్ ఎదురు సైడ్ అందరూ కాలేస్ వెళ్తున్నారు చిన్న చికెట్ అవుతుంది ఏరియా మొత్తం ఆ సిచ్యువేషన్ చూసి ఇంకా బాగుంది కానీ ప్రవు నాకు ప్రేరేపుతుందంటే బట్టి చేస్తే చావర నువ్వు వెళ్ళు అన్నట్టే ఉండేది ఏదో చిత్త మాటల వల్లనే నేను వెళ్తున్నా వాళ్ళకి సిక్స్ మెంబర్స్ వచ్చింది కోవిడ్ వాళ్ళకి ఫైవ్ టైమ్స్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్ వచ్చింది ఆ రాత్రి ఆల్ నైట్ చేయడానికి నేను బయలుదేరత అండర్ పేషెంట్స్ వచ్చింది నేను ఏదైతే రూమ్ లో అందులో కూర్చున్నారు ఒక ఇద్దరు పేషెంట్స్ రాలేకపోయారు వాళ్ళకి హెవీగా ఉండడం వల్ల ఈ మిగతా నలుగురు పేషెంట్స్ ఈ రూమ్ నేను ప్రాబ్లం చూసిన ఎక్కువ బ్రతికీటే చాలా మంది ఈ తీర్మానం మీద నేను ముందుకు ప్రాబ్లం మీరు నడిపించండి ఇది మీకు ఇంత ప్రకారం నటించాబ్లం అని చెప్పేసి అయితే క్యారీ అని చెప్పేసి ఇక ప్రాబ్లమ్స్టార్ట్ చేసిన ఆఫ్ మెటర్ స్టార్ట్ అయిపోయింది టెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇక ప్రాగంస్ టువెల్వ్ వన్ తర్వాత టీ బ్రేక్ వాళ్ళు టైడ్ టీ వచ్చి టైడ్ అయ్యి మళ్ళీ బాగుంది కానీ చవు ప్రవర్తించి బట్ తీసుకురావైనా మేలు ఏం కాదు మీరు వాళ్ళు తెచ్చిన కాయ వాళ్ళు తాగితే ఫీల్ అవుతారని చెప్పి తాగిస్తున్నా కోవిడ్ సెషన్స్ లో నేను రాత్రి మొత్తం గడిచినా నైట్ టూ వరకు మళ్ళీ ఫైవ్ వరకు ప్రాబ్లమ్ చేసినా మళ్ళీ ఇంటికి వచ్చేసిన దాన్ని అదే బయటకుని ముగించుకొని వాళ్ళకు ప్రాబ్లమ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేను ప్రాబ్లమ్ చేసిన ఎక్స్ట్రా మళ్ళీ ఖచ్చితంగా మిస్ చేసుకో పచ్చింది ఇప్పుడు ఎట్లకైనా విజయం చేయండి ప్రాబ్లమ్ మీరు మా ఇంట్లో కూడా నేను మళ్ళీ ఒక గంట ప్రాబ్లమ్ ట్రావెల్స్ వాడుకునే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి వన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ నుంచి ఆయన ఫోన్ ఆఫ్ చేస్తుంది అంట నేను ఎవరింటికి అయితే బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన్న వాళ్ళ ఇంటికి ఆయన ఫోన్ చేస్తామంటే ఫోన్ చేస్తా అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా ఫోన్ ఛార్జింగ్ అయితే నేను క్లాక్ చేసిన నైట్ అంతా పేర్లు గడుపుతున్నా కాబట్టి ఆఫ్టర్నింగ్ వన్ క్లాక్ వేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆన్ చేసేసరికి ఆయన మెసేజ్ పోయింది వాళ్ళనే పర్సన్ ఫోన్ అవైలబుల్ గా ఉంది అని మెసేజ్ ఉందని ఆయన తక్కువ ఫోన్ చేసే ఫస్ట్ ఫోన్ ఆన్ చేయండి ఆయన ఫోన్ వచ్చింది ఫోన్ చేయంగా హలో బ్రెదర్ పేజీ అంటే బ్రదర్ పేజీలో రిప్లై చేసినారా అంటే అవును బ్రెడర్ రిప్లై చేసిన నా ఫోన్ ఆఫర్ అయిపోయింది చెప్పండి అంటే ఏం చేయాలి బ్రదర్ మొత్తం అందరికి సిక్స్ మెంబర్స్ కి నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి హలో అయితే అది దేవుని కార్యం ఈ కోవిడ్ టైం వల్ల ఆయన ఆ యొక్క వాత్యం కోసం నడిపించింది అంత గొప్ప విజయాన్ని ఇచ్చింది సిక్స్ మెంబర్స్ కి వచ్చింది ఒక్కొక్కసారి నెగిటివ్ వాళ్ళు ఫైవ్ టైమ్స్ వాళ్ళు టెస్ట్ తీసుకున్నప్పుడు పాజిటివ్ పాజిటివ్ వచ్చింది ఏదైతే థర్డ్ డేస్ లో మనం మరిపించుకో అందరికి ఒకటేసారి నెగిటివ్ వచ్చేసింది వాళ్ళకి వెళ్లిగా డేవరీ కార్యం చేసింది మనం వాకింగ్ చేయటం ఎంతో బలపడినాం మార్నింగ్ అవర్స్ లో ఈ కోవిడ్ గురించి శాస్త్రం చెప్పింది అంటే ఆయన నామంది మనం చెప్పతనూరా మనం చెప్పుకోలేదు ఈ టీం వల్ల ఖచ్చితంగా నాకు గెలిచిన విషయం కాబట్టి ఆయన నామని నమ్మపడడానికి నేను ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్పిన వాళ్ళంటే స్టార్ట్ అయిందే ఈ వైరస్ వల్ల కాబట్టి దీని గురించి నేను చెప్పడానికి ప్రేరేపచ్చింది ఎప్పుడు నేను ఈవినింగ్ టైమ్స్ వాళ్ళు చెప్పినా అని మార్నింగ్ టైమ్స్ నాకు తెలిసి ఈ టీంలో నాకు ఏం చెప్పాలని ప్రేరేపొచ్చింది కాబట్టి సౌ మహిమార్గమ సాక్ష్యాన్ని చెప్పిన దేవుడి చిన్న సాక్ష్యం దేం చిన్న హలో చకూరిటీ సార్ ఫైనల్ గా ఈ రోజు వరకు టైమ్ అయిపోయింది మీరు ప్రేయర్ చేసి బెల్ డెక్స్ తప్పకుండా పక్షుధర వండ్రి మీకు వదనాలైనా మౌనత మీకే స్థితి సమస్త గణత మహిమ ప్రభావాలు మీకే కలిగిన ఆక్రహాలు ప్రభావ అవకాశాన్ని బట్టి మీకు వందనాలి ఎంతో మంది రీతిగా యొక్క అవకాశం పొందుకోలేకపోయినారు ప్రభావ మమ్మల్ని అమీతంగా ప్రేమించినందుకు మీకెంతో వదనాలు ప్రభావ ముఖ్యంగా ప్రభావ మమ్మల్ని బలపరిచిపరిచినందుకు మీకు వదనాలైనా వైరస్ బరి నుంచి కాపాడందుకు మీకు వందాలి వ్యాక్సిన్ బరి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా అది చాలా పాయిజనస్ సబ్స్టెన్స్ అని మాకు బయలుపరచున్నారు ప్రభా కాబట్టి దాని నుంచి మేము ఏదైతే తప్పించుకోవాలి మీరే మార్గం దయచేయండి ఒకవేళ బలవంతంగా మాకు అది ఇస్తే మటుకు మా శరీరాల్లో అది న్యూట్రలైజ్ అయిపోవాలా ఏ సీకరిస్తున్నామమ్నా అవి వాటర్ అయిపోవాలా ప్రభా దాని ఎఫెక్ట్ మా బాడీ ఉండడానికి వెళ్లేదు ప్రభావ మా పిల్లలు గురించి తన పిల్లల గురించి ప్రార్థిస్తున్నాము సంగతుల గురించి ప్రార్థిస్తున్నాము సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ సిస్టర్ల గురించి వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నగా ఎవరు కూడా ప్రవాదాన్ని బాగా పడకుండా కాపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా ఓ ప్రభావం నీతి తన్మలి నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి ఇక వాదాన్ని పడుతున్న వాళ్ళందరినీ కాపడండి స్వచ్చపరచండి అద్భుతాలు చేకూర్చండి సంఘానికి మీరు అనేకమైన తన్మలి శక్తి అనుగరించినారు కృపారు అనుగరించినారు విజృంభించే తనుమని భూతాల క్రిందలు చేసే సేవకులం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావం ఈ యొక్క శ్రమ కాలంలో మీ యొక్క సేవ చేసే యోగ్యతని బిడ్డల మీకు ఎంతో బాధనాలేనా ప్రతి ఒక్కరిని ఆచరించండి వారి కుటుంబంలో అద్భుతాలు చేకూర్చండి వారి పిల్లల భవిష్యత్తును ఆశ్రయించండి ఉన్నత శితులు ప్రతి చోట మీ కొరకు సాక్ష్యాలు పెట్టుకోమని రామయ్య ఏ శ్రీ క్రీస్తు పరిషద్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభుత్వ కృప సమాధానం నడిపిస్తే మనందరికి సదాకాలంతో అయింది